శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే విరచితమైన శ్రీ వేదాంత పంచదశి ద్వైత వివేక ప్రకరణమైనబడు చతుర్థ ప్రకరణంలో ముప్పై ఎనిమిది శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం జీవునికి బంధానికి కారణము స్వకృత ద్వైతమే జీవకృత ద్వైతము లేదా మానసిక ద్వైతం చెప్పవచ్చు ఈ మానసిక ద్వైతమే జీవునికి బంధానికి కారణము అది బంధ నివృత్తి కావాలంటే ఏం చెయ్యాలి అంటే మనసు చేత ఏర్పడినటువంటి ద్వైతమును మనస్సును నిరోధిస్తే ద్వైతము నివృత్తి అవుతుంది బంధము నివృత్తి అవుతుంది అందువల్ల మనో నిరోధ రూప యోగ శాస్త్రాన్ని అవలంబించినట్లయితే బంధము నివృత్తి అవుతుంది జీవుడు ముక్తుడవుతాడు ఆ మోక్షం కోసము బ్రహ్మజ్ఞానం కావాలి అనేటువంటి అపేక్ష ఏమీ లేదు బ్రహ్మజ్ఞానం ఎందుకు చెప్పండి యోగాభ్యాసం చేస్తే మనో నిరోధం అవుతుంది మనసు నిరోధింపబడినట్లయితే మానసిక ద్వైతం నిరోధించబడుతుంది నివృత్తి అవుతుంది తద్వారా మోక్షం అని ఈ విధంగా శంకాకారుడు శంక చేసినాడు దానికి సమాధానంగా ఇప్పుడు ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తూ అవతారిక వేస్తున్నాడు యాభై అంకం చూడండి యోగేనా ద్వైతోపశ తాత్కాలిక ఉచితే అత్యంతికవాయితీ వికల్ప్య ఆద్యం అంగీకృత్య ద్వితీయం దూషయతి యోగాభ్యాసం చేత మనో నిరోధం అవుతుంది మనోనిరోధం చేత మానసిక ద్వైతం నివృత్తి అవుతుంది తద్వారా బంధ నివృత్తి అయితే మోక్షం అవుతుంది అంటున్నావే ఆ యోగం చేత ద్వైతము తాత్కాలికంగా నివృత్తం అవుతుందా ఆత్యంతిక నివృత్తి అవుతుందా చెప్పు తాత్కాలికమని అంటే దేనికంటారు ఎనభై ఐదో చూడండి జిస్ కాలమే చిత్క నిరోధు హోవే కాల విషయీ ద్వైతికే నివృత్తి ఇది తాత్కాలిక నివృత్తి ఎంతవరకు చిత్త నిరోధ రూపమైనటువంటి యోగాన్ని అభ్యసిస్తూ ఉంటాడో అంతవరకే ద్వైతం యొక్క నివృత్తి అవుతుంది ఎప్పుడైతే యోగం నుంచి ఉత్నం మళ్ళీ ద్వైతం యొక్క అవుతుంది అంటే ఏమన్నట్టు తాత్కాలికంగానే నివృత్తి అయింది చెప్పాలి ఇక అత్యంత నివృత్తి దేనికంటారు ఎనభై ఆరో టిఫ్ చూడండి ద్వైతికి నివృత్తి హువే పీచే ఉత్పత్తి హువే నహి ఐసి కారణ సహిత ద్వైతిక నివృత్తి అత్యంత నివృత్తి హే ఒకసారి ద్వైతం నివృత్తి అయిన తర్వాత అది మళ్ళీ పునః ఉత్పత్తి కాకూడదు అటువంటి కారణ సహిత ద్వైతం యొక్క నివృత్తి ఏదైతే ఉంటుందో దానికి అత్యంత నివృత్తి అని అంటారు కారణం ఎవరు అజ్ఞానం అజ్ఞాన సహితంగా ఈ ద్వైత ప్రపంచం యొక్క నివృత్తి అయితే అది అత్యంత నివృత్తి అనబడుతుంది రెండు వికల్పాలు చేశాడు తాత్కాలిక నివృత్తి అవుతుందా అత్యంత నివృత్తి అవుతుందా చెప్పు అని ఏ విధంగా వికల్పం చేసి ఆద్యం అంగీకృత యోగం చేత తాత్కాలిక నివృత్తి అవుతుంది అని స్వీకరించి ద్వితీయం దూషయతి యోగం చేత అత్యంత నివృత్తి కాదు ముప్పై శ్లోకం చూడండి తాత్కాలిక ద్వైత శాంతి జన్ ఇక్షయ బ్రహ్మ జ్ఞానం వినంతిమ తాత్కాలిక ద్వైత శాంతవ అపి యోగం యొక్క అభ్యాసం చేస్తే చిత్త నిరోధం అవుతుంది ఎంతవరకు యోగా అభ్యాసం చేస్తాడో అంతవరకు ద్వైతం యొక్క నివృత్తి అవుతుంది ఉత్నం అయితే మళ్ళీ ద్వైతం యొక్క ప్రతీతి అన్నప్పుడు ఇది తాత్కాలిక ద్వైత నివృత్తి అనబడుతుంది ఈ తాత్కాలిక ద్వైత నివృత్తి చేత ద్వైతం యొక్క అథవా బంధం యొక్క అత్యంత నివృత్తి మాత్రము కాదు మరి ద్వైతం యొక్క అత్యంత నివృత్తి పునర్జన్మ రాహిత్యము ఎప్పుడు సంభవిస్తుంది అనంటే బ్రహ్మ జ్ఞానం వినా ఆగా జని భావి జన్మ లేకుండా అగుట అంటే పునర్జన్మ లేకుండా అగుట పునర్జన్మ రాహిత్యము అనేటువంటిది ఏదైతే ఉందో మోక్షము అది బ్రహ్మ జ్ఞానం వినా నశాద్ లేకుండా మాత్రము ద్వైతం యొక్క అత్యంత నివృత్తి కాదు మోక్షం లభించదు అని ఎవరు చెప్తున్నారయ్యా మీ కపోల కల్పననా లేదు లేదు వేదాంత డిండి మహా వేదాంత భేరి మోగుచున్నది వేదాంత ఉపనిషత్ ప్రమాణం ఉపనిషత్తులన్నీ కూడా ఉద్ఘోషిస్తూ ఉన్నాయి బ్రహ్మ జ్ఞానం చేతనే మోక్షము ద్వైతం యొక్క అత్యంత నివృత్తి సంసారం నివృత్తి అని వేదాంతాలు ఉద్ఘోషించి చెప్తున్నాయి కాబట్టి తాత్కాలిక ద్వైత నివృత్తి చేత మోక్షం అనేది సిద్ధించదు అని శ్లోకార్థం యాభై నాలుగో అంకం చూడండి జ్ఞాత్వా దేవం ముచ్చతే సర్వ పాశై ఇది ఇంతవరకు శ్వేతశ్వేత రూపనిషత్తు ఒకటి డాష్ ఎనిమిది మరియు ఐదు డాష్ రెండు చోట్ల ఉంది దేవం జ్ఞాత్వా సర్వ పాశై ముచ్చతే దేవుణ్ణి తెలుసుకుంటేనే సకల పాశముల నుండి సకల బంధముల నుండి విడుపడతాడు జీవుడు దేవుడు అంటే ఎవరు అని అంటే దివ్ ప్రకాశనే అంటే స్వయం ప్రకాశం అనేటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మను ఎప్పుడైతే తెలుసుకుంటాడో అంటే తన చేత అభిన్నంగా పరబ్రహ్మమును ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే దేవం జ్ఞాత్వా సర్వపాశి ముచ్చతే సకల బంధముల నుండి విడుపడతాడు అని ఇదొక మంత్రం శ్వేతాశ్వేత రూపనిషత్తు ఇక అక్కడే శ్వేతాశ్వత రూపనిషత్తులోనే నాలుగు డ్యాస పద్నాలుగులో ఉన్నది జ్ఞాత్వా శివం శాంతి అత్యంత మేతి అంటే కళ్యాణ రూప పరబ్రహ్మమును తన చేత అభిన్నంగా తెలుసుకున్నట్లయితే అనర్థం యొక్క అత్యంత నివృత్తి అయ్యి ముక్తుడవుతాడు అని శ్వేతాశ్వత రూపనిషత్తు చెప్తుంది ఇక అక్కడే శ్వేతాశ్వత ఉపనిషత్తులోనే ఆరు దేశ ఇరవైలో చెప్పింది ఉన్నది అక్కడ ప్రసంగం ఏమిటనంటే శంకాకారుడు అంటాడు పరమాత్మను తెలుసుకుంటేనే ముక్తి కలుగుతుందా తెలుసుకోకుంటే ముక్తి కలగదా ఏమి పరమాత్మను తెలుసుకోకుండా కూడా ముక్తి కలగవచ్చు కదా అని శంకాకారుడంటే అప్పుడు సిద్ధాంతి సమాధానం చెప్తాడు యర్మవద ఆకాశం వ్యస్త మానవాదామవి జ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి యతే నిరవయము నిరాకారము మరియు స్పర్శరహితము అయినటువంటి ఆకాశమును ఎప్పుడైతే చుట్టగలుగుతాడో అప్పుడు తదా దేవం అవిజ్ఞాయ దుఃఖస్ అంతః భవిష్యతి అన్నాడు ఆకాశం ఎప్పుడైతే నువ్వు చుట్టగలుగుతావో అప్పుడు పరమాత్మను తెలుసుకోకుండానే ముక్తుని పొందవచ్చు అన్నాడు అంటే ఇది ఎట్లా చెప్పినట్టున్నది వ్యతిరేక ముఖంగా చెప్పినట్టున్నది అంటే ఆకాశాన్ని చుట్టలేడు పరమాత్మను తెలుసుకోకుండా ముక్తుడు కాలేడు అంటే ఏమని చెప్పినట్లయింది బ్రహ్మ జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది నాణ్య పంథా విద్య చేయనాయా ఇంకో లేదు అని చెప్పినట్లు ఇతి ఇత్యాది శృతి సు అన్వయ వ్యతిరేకాభ్యాం బ్రహ్మజ్ఞానాదేవ బంధ నివృత్తి అభిధీయతే ఇది భావ ఈ మొదలైనటువంటి శృతుల చేత బ్రహ్మ జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది కాని వేరే ఉపాయం చేత యోగం చేత గాని తపస్సు చేత గాని ఉపాసన చేత గాని కర్మల చేత గాని దేని చేత కూడా మోక్షము సంభవించదు నా కర్మణ నా ప్రజయా అని ఈ విధంగా చెప్పింది జ్ఞానా దేవత కైవల్యం జ్ఞానం చేతనే ముక్తుడవుతాడు కానీ వేరే సాధనల చేత మోక్షం కలగడానికి ఆశయే లేదంటాడు ఎనభై ఏడో చూడండి జైసే ఆకాశకు నిరవయోనైతే కరీ మనుష్యానికే సంస్పర్శ రహిత హోనైతే విషయ హోవెని ఏ విధంగా ఆకాశము నిరవయవమున్నది మరియు వ్యాపకమున్నది మరియు మనుషులు దాన్ని స్పర్శించడానికి రాదు ఆకాశాన్ని ఎలా స్పర్శించగలవు దాన్ని ఎలా పట్టుకొని చుట్టగలవు చెప్పు అందుకని దాని ఏ కాలంలో కూడా వేష్టనం అంటే చుట్టుట అనేది సంభవించదు దాన్ని ఎప్పుడు కూడా చుట్టలేడు తైసే బ్రహ్మరూపుక ఆత్మదేవుకు జానే వినా దుఃఖో జన్మాది అనర్థ తాకి నివృత్తి హోవే అదే విధంగా అంటే ఆకాశాన్ని ఏ విధంగా చుట్టడం అనేది అసంభవమో అదే ఆత్మదేవుడు అంటే తన యొక్క స్వరూపాన్ని స్వయం ప్రకాశం అనేటువంటి సాక్షి చైతన్యమును బ్రహ్మం చేత అభిన్నంగా తెలుసుకోకుండా ఈ జన్మ మన రూప సంసారం అనేటువంటి ఉందో అదే దుఃఖము ఆ దుఃఖం యొక్క నివృత్తి నేరదు అని ఆ శృతి యొక్క అర్థం ఇక ఆది శబ్దం చేత ఏమేం తెలుసుకోవాలి ఇత్యాది శృతిషు అన్వయ వ్యతిరేకాభ్యాం బ్రహ్మ జ్ఞాన దేవ బంధ నివృత్తి అభిదీయతే అన్నాడు ఆది శబ్దం చేత ఏమేమి తెలుసుకోవాలి అంటే ఎనభై ఎనిమిదో టిఫన్ లో చెప్తున్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఇహా ఆది శబ్ద కరీ జ్ఞానితే వినా ముక్తి నహి హయ్ ఇప్పుడు వర్తమానంలో ఏ శృతుల్లో ఈ ప్రమాణం కనపడలేదు వృతే జ్ఞానా అంటే జ్ఞానాద్ వృత్తే జ్ఞానం లేకుండా ముక్తి అనేది సంభవించదు అని చెప్తుంది మరియు జ్ఞానితే హి అంటే ముక్తి హయ్ జ్ఞానాద్వతి అని ఈ శృతులు కూడా ఏం చెప్తున్నాయి జ్ఞానం చేతనే మోక్షము ప్రత్యగ అభిన్న పరమాత్మకు హి జానికే మృత్యుకు లాంగిత హోక్షకే తాయి గమన్ అర్థ అన్య జ్ఞాన భిన్న పంథ అనగా మార్గం నాణ్య పంథ విద్యేయ నాయ ప్రత్యేక భిన్న పరమాత్మను తెలుసుకొని మృత్యు నుండి దాటుతాడు అన్య పంథ అంటే వేరే పంథ అంటే మార్గం అయనాయ అంటే మోక్ష గమనాయ జ్ఞానం లేకుండా మోక్షానికి వెళ్ళడము సంభవించడం ఇంకా వేరే మార్గం లేదు అని శ్వేత స్వేత ఉపన్షత్తు చెప్తుంది ఇత్యాది శృతులన్నీ కూడా కేవల బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది గానీ వేరే ఉపాయం లేదు అని అనేక శృతులన్నీ కూడా చెప్తున్నందువలన యోగం చేత తాత్కాలిక ద్వైత నివృత్తి అయితే అవుగాక కాని అత్యంత నివృత్తి మాత్రము కాదు మోక్షము సిద్ధించదు అని అనేక ఉపనిషత్తులు ఢంకా వాయించి చెప్తున్నాయి ఉద్ఘోషిస్తున్నాయి అందువల్ల యోగం చేత తాత్కాలికమైనటువంటి ద్వైత నివృత్తి అవుతుంది గాని అత్యంత ద్వైత కాదు బంధ కాదు అని ముప్పై శ్లోకానికి వ్యాఖ్యానం తెలుసుకున్నాము ఇప్పుడు నలభై శ్లోకానికి అవతారిక నన్ను బాహ్య ద్వైత నివారణమంతరేనా అద్వితీయ బ్రహ్మజ్ఞానం ఏవన్నోది ఇది ఆశంక్య స్వామీజీ బాహ్యంగా దృశ్యమానమైనటువంటి ఈశ్వరకృత ద్వైతం ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయకుండా మోక్షం అనేది సంభవించదు బాహ్యమైనటువంటి ఈశ్వరకృత ద్వైతాన్ని నాశనం చేస్తేనే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది లేకపోతే బ్రహ్మ జ్ఞానం కలగడానికి అవకాశమే లేదు ద్వైతం విద్యమానం ఉండగా అద్వైత జ్ఞానం బాబా ద్వైతం ప్రత్యక్షాది ప్రమాణాల చేత ప్రసిద్ధముగా అనుభవగోచరమై ఉండగా అద్వైతం అద్వైతం అంటే నడవది అద్వైతం అని శబ్ద ఉచ్చారణ చేసినంత మాత్రాన బంధ నివృత్తి కాదు ఏ విధంగా ఔషధం యొక్క నామోచ్చారణ మాత్రం చేత రోగ నివృత్తి అవుతుందా బాబా అమోఘమైనటువంటి ఔషధం ఉందనుకోండి ఆ ఔషధం యొక్క నామం తీసుకొని వాళ్ళని ఔషధం ఔషధం ఔషధం ఈ విధంగా నామోచ్చారణ చేస్తున్నాడు అంత మాత్రం చేత రోగ నివృత్తి అవుతుందా బాబా కాదు అట్లా ఇక్కడ అద్వైతం అద్వైతం అంటే ఈ ద్వైత నివృత్తి గాదు మోక్షం సంభవించదు బ్రహ్మజ్ఞానం కలగనే కలగదు అందుకని ఈ దృశ్యమాన జగత్తును సంపూర్ణంగా నాశనం చేస్తేనే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అద్వైత బోధ అవుతుంది తద్వారా బంధ నివృత్తి అవుతుంది అంతేగాని వేరే మార్గం చేత బ్రహ్మజ్ఞానం కలగడానికి అవకాశం లేదు అంటే ద్వైత నివారణ అంతరేనా ద్వైతమును నివారించకుండా అద్వితీయ బ్రహ్మజ్ఞానం ఏవో నోదీయ అద్వితీయ బ్రహ్మజ్ఞానం కలగనే కలగదు అని విధంగా శంక చేస్తే తన నివారణ అభావే అస మిథ్యాత్వ జ్ఞానాదేవ పారమార్థిక అద్వైతం బోధుని శక్తేహ అనివృత్తే అది సిద్ధాంతి అంటాడు అయ్యా ఈ ద్వైత ప్రపంచాన్ని నాశనం చేయాలనేటువంటి అపేక్ష ఏమీ లేదు ఆవశ్యకత కూడా ఏమీ లేదు మరి ఎట్లా బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అంటే ద్వైతము మిథ్యా ఇది వాస్తవం కాదు ఆధ్యాత్కము అని ఇంత నిశ్చయం చేసుకుంటే సరిపోతుంది అద్వైత జ్ఞానం అయితే నిత్యాత్వం నిశ్చయం చేసుకుంటే సరిపోతుంది ద్వైతంను నాశనం చేయడానికి పోవద్దు పోయినా గాని సంభవించదు ఏం నాశనం చేస్తావు చెప్పు ఈ ప్రపంచాన్ని నువ్వు నాశనం చేయగలవా అసంభవం కూడా అందువల్ల నిత్యాత్వం నిశ్చయం చేస్తే సరిపోతుంది అని నలభై శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు నివృత్తే సృష్టి ద్వైతే తస్య మృషత్మతాం బుద్ధ్వా బ్రహ్మ అద్వయం బోద్ధు శత్యంక్యవాదిన అద్వైతవాదికి ఈశ్వర సృష్టిని నివృత్తి చేసే అటువంటి అపేక్ష ఏమీ లేదు కాని తృషాత్మత బుద్ధ్వా ఈ ద్వైత ప్రపంచం మిథ్యా ఉన్నదని ఈ విధంగా తెలుసుకుంటే అద్వయం బ్రహ్మ బోద్ధుం శత్యం అద్వితీయమైనటువంటి బ్రహ్మం తెలుసుకోవడానికి వస్తుంది బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది తద్వారా అజ్ఞాన నివృత్తి అవుతుంది మోక్షం సిద్ధిస్తుంది అంతేగాని ద్వైతాన్ని నివృత్తి చేసేటువంటి అవసరమేమి లేదు ఎనభై తొమ్మిదో టిఫం చూస్తారా జైసే సూర్య విషయ కిరణ్ ప్రతిహే వే తిస్తే భిన్న నహి ఏ విధంగా సూర్యుని నుండి కిరణాలను వేరు చేయగలవా సూర్యకిరణాలు సూర్యుని కంటే భిన్నంగా ఉంటాయా బాబా భిన్నంగా ఉంటాయి భిన్నంగా ఉండవు ఆరు జైసే రజ్జు శుక్తి మరుభూమి దర్పణ్ అవరు ఆకాశాదికి విషయ్ ఐదు దృష్టాంతాలు ఇచ్చాడు రజ్జు శుక్తి మరుభూమి దర్పణము ఆకాశం ఈ ఐదిటి అందు క్రమంగా క్రమతే సర్పు అంటే రజ్జునందు సర్ప భ్రాంతి శుక్తి అందు రజత మరుభూమి ఎందు మృగజల దర్పణం నందు ప్రతిబింబ భ్రాంతి ఆకాశం నందు నైల్యత భ్రాంతి నిలత ఆదిక ఓవే హే వే తిష్ట భిన్ను నిహి ఈ భ్రాంత వస్తువులు అధిష్టానము భిన్నములు కావు రజు కంటే భిన్నంగా సర్పం లేదు శక్తి కంటే భిన్నంగా రహితం లేదు మరుభూమి కంటే భిన్నంగా మృగజలం లేదు దర్పణం కంటే భిన్నంగా ప్రతిబింబం లేదు ఆకాశం కంటే భిన్నంగా నీలత లేదు తైసే అదే విధంగా ఈశ్వర రచిత జగతి బి అధిష్టాన భ్రమతే భిన్నీ ఈశ్వర రచితమైనటువంటి ఈ ద్వైత ప్రపంచం కూడా అధిష్టాన భ్రమం కంటే భిన్నము కాదు కింద మిత్యాహే భిన్నం కాదు అని అంటే అధిష్టాన అంతే కదా అధిష్టాన బ్రహ్మ కంటే భిన్నం కాదు అంటే అధిష్టాన బ్రహ్మ రూపమే అంటారు మరి అధిష్టాన బ్రహ్మ సత్యమా మిథ్యానా చెప్పండి సత్యమే కదా అందువల్ల ద్వైతం సత్యమే చెప్పండి అని ఒకవేళ అంటే లేదు లేదు నాయన సత్యం కాదు మిథ్యా ఉన్నది అధ్యస్థ వస్తువు అధిష్టానం కంటే పృతక్ సత్తగలిది ఉండదు అందువల్ల ఆ భిన్నమని చెప్పాము అంత మాత్రం చేత సత్యం చెప్పే తాత్పర్యం లేదు ఈశ్వర ద్వైతక బాధి కరకే వాస్తవ సదా అద్వైత రూప బ్రహ్మ జాన్యకు శక్ అయితే ఈశ్వరకృత ద్వైతమును బాధ్ చేసి బాధ అంటే మిథ్యత్వ చేసి వాస్తవ అద్వితీయమైనటువంటి అధిష్టాన బ్రహ్మమును తెలుసుకోవడానికి వస్తుంది అందువల్ల ఈ ద్వైతం యొక్క కావాలి అనేటువంటి అభివేశం చేయొద్దు అది మిథ్యత్వ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే మిథ్య ఆధ్యాత్సము కల్పితము అని నిశ్చయం చేసుకుంటావో ఆ కల్పిత వస్తువు యొక్క వాస్తవ స్వరూపం మీద అధిష్టానమేవ అధిష్టాన బ్రహ్మబోధ అవుతుంది అందుకని ద్వైతమిత్యత్వం చేత అద్వైత బోధ కలుగుతుంది అందులో సందేహం లేదు అని చెప్పినాడు యాభై అంకం చూడండి నా ద్వైత మృషాత్వ జ్ఞానం అద్వైత జ్ఞాన ప్రయోజకం అపితో తివారణమేవ ఇది అభినివేశమానం ప్రత్యాహ శంకాకారుడు కొద్దిగా ఆగ్రహం చేస్తున్నాడు లేదు స్వామీజీ నిత్యాత్వం నిశ్చయం చేసుకుంటే మాత్రమే ద్వైతం నివృత్తి అవుతుంది ద్వైతం మళ్ళీ ఎప్పటి వల్లనే కనపడుతుంది మరి ఎప్పుడు వలన ద్వైతం ప్రత్యేమానం అవుతుంటే మళ్ళీ భ్రమ కలిగేందుకు అవకాశం ఉంది కదా ప్రపంచం మోహం కలిగేందుకు అవకాశం ఉంది అందువల్ల ద్వైతాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది లేకపోతే కలగది అని ఈ విధంగా ఆగ్రహం చేస్తున్నాడు అభినివేశం చేస్తున్నాడు ద్వైత మృషాత్వ జ్ఞానం అంటే ద్వైతం మిథ్యా ఉన్నదనేటువంటి జ్ఞానము అద్వైత జ్ఞానానికి ప్రయోజకం కాదు ప్రయోజకం అంటే హేతువు నిమిత్తము సాధనము కారణము అనేక పర్యాయ శబ్దాలతో చెప్పుకోవచ్చు ద్వైతం వృషాత్వ నిశ్చయం ఏదైతే ఉందో ద్వైతం యొక్క మిత్రత్వ నిశ్చయం ఏదైతే ఉందో అద్వైత జ్ఞానానికి కారణం కాదు మరేమనగా ఈ ద్వైత ప్రపంచాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తేనే అద్వైత జ్ఞానం కలుగుతుంది అని ఈ విధంగా అభినవేశం చేస్తున్నాడు అభినివేశం అంటే ఆగ్రహం అంటే నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు ఉన్నాయని అంటారు కదా ఇది అభినవేశం మూడు కాళ్ళు ఉంటాయా బాబా కుందేలకు నాలుగు కాళ్ళు ఉంటాయి కాని మూడు కాళ్ళు ఎక్కడ కూడా ఉండవు అటువంటి అభినివేశం పొందుతున్నటువంటి వాణ్ణి గురించి సమాధానంగా గ్రంథకర్త నలభై శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు అయ్యా ద్వైతం సంపూర్ణంగా నివృత్తి అయితేనే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అంటే చూడు కొన్ని చోట్ల ద్వైతం సంపూర్ణంగా నివృత్తి అయితుంది కానీ బ్రహ్మజ్ఞానం కలుగుతుందా చూడు ఎక్కడెక్కడ ప్రళయతన్ నితూ గురు భావత విరోధి ద్వైత భావేపీ అద్వయం చూడాయినా ప్రళయ కాలంలో ద్వైతం సంపూర్ణంగా నివృత్తి అవుతుందా లేదా అవుతుంది కదా అప్పుడు విరోధి అయినటువంటి ద్వైతం అభావం అయిపోతుంది అంత మాత్రం చేత బ్రహ్మజ్ఞానం కలుగుతుందా చెప్పండి ప్రళయం దగ్గర ఎందుకు సుశిప్తి లోపల ఉంటుందా ద్వైతం చెప్పండి అందరికి ప్రతి దినం అనుభవం ఉంది కదా సుషుప్తులో సంపూర్ణ ద్వైతం నివృత్తి అవుతుందా లేదా చెప్పండి మరి సుషుప్తి నుంచి లేచినటువంటి వాడు అహం బ్రహ్మాస్మి అంటున్నాడా బ్రహ్మజ్ఞానం కలుగుతుందా అట్లా కలిగేది ఉంటే మరి గురు శాస్త్రాల యొక్క ఉపయోగం ఏమిటి వ్యర్థమైపోతాయి కదా ఆ విధంగా ఎక్కడ అనుభవం లేదు ఎందుకు ద్వైతం నివృత్తి అయినంత చేత బ్రహ్మజ్ఞానం కలుగుతుందా అనేటువంటి నియమం లేదు అది కేవలం గురు శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణము మరణము నిధిధ్యాసనము తత్వం పదార్థ శోధన ఓతపోత భావన ఇత్యాంతి సాధనాలు చేస్తేనే జ్ఞానం కలుగుతుంది అంతేగాని కేవలం ద్వైత నివృత్తి మాత్రం చేత బ్రహ్మబోధ కలగదు అరే ప్రళయం లోపల ఎందుకు జ్ఞానం కలగలేదు ఇతనికి అని అంటే సాధనాలు లేవు అక్కడ గురు శాస్త్రాలు మొదలైనటువంటి సాధనాలు ఉన్నాయి అక్కడ లేవు గురు శాస్త్రాలను ఆశ్రయిస్తేనే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది వేరే మార్గం ద్వారా కలగదు సుక్షిప్తు లేచిన తర్వాత గాని లేదా ప్రళయోత్తర కాలంలో గాని ఎవరు కూడా ముక్తులు కావడం లేదు బ్రహ్మజ్ఞానం కలగడం లేదు అది కేవలం గురు ద్వారానే కలుగుతుంది గురు ప్రళయంలో సుక్షిప్తులు లేవు కాబట్టి బ్రహ్మజ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు ద్వైతం నివృత్తి కాలేదా అయ్యింది మరి అయినంత మాత్రం బ్రహ్మజ్ఞానం కలిగిందా కలగడం లేదు అందుకని ద్వైత నివృత్తి అయితేనే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అనేటువంటి ఆగ్రహం చేయ అని ఈ విధంగా సమాధానం చెప్పినాడు యాభై అంకం ప్రళయే అంటే ప్రళయావస్థాయా తన నివృత్తి అవుతూ తస్య ద్వైత్య నివృత్తి సత్యంతో ఈ ద్వైత ప్రపంచ నివృత్తి ప్రళయ కాలంలో అవుతుంది అప్పుడు విరోధి ద్వైత అభావే అపి విరోధి ద్వైతం యొక్క అభావం అయింది అద్వైత జ్ఞాన విరోధిత్వేనా భగవద్ అభిమత ద్వైతస్ నివారణే సత్యపి ద్వైత నివృత్తి అయితేనే బ్రహ్మజ్ఞానం అవుతుంది అని అన్నాడు కదా పూర్వపక్షి మరి అతని యొక్క అభిమతం ఏమిటి ద్వైత నివృత్తి వల్ల బ్రహ్మజ్ఞానం అవుతుంది అని అన్నాడు మరి ఆ అతని యొక్క అభిమతమైనటువంటి ద్వైతం యొక్క నివృత్తి ప్రలేకాలంలో అవుతుంది అయినా కూడా గురు శాస్త్రాది అభావత గురు శాస్త్రాది రూప జ్ఞాన సాధనస్ అభావాత్ హేతో అక్కడ గురుశాస్త్రాభావం ఉన్నందువలన అద్వయం వస్తుబోద్ధం శక్త్యం నభవతి అద్వితీయ బ్రహ్మమును తెలుసుకోవడానికి శత్యము కాదు సాధ్యం కాదు సంభవించదు ఎందుకు గురు శాస్త్రాది రూప జ్ఞాన సాధనాలు లేవు అక్కడ అందువల్ల బ్రహ్మజ్ఞానం కలగదు బ్రహ్మజ్ఞానం కలగదు కాబట్టి మోక్షం అనేది సిద్ధించదు అతనివారణం అప్రయోజకం ఇది భావ ద్వైత నివృత్తి బ్రహ్మజ్ఞానానికి ప్రయోజకం కాదు అప్రయోజకం ఉంది అంటే హేతువు కాదు కారణం కాదు నలభై రెండో శ్లోకానికి అవతారిక అరవయో అంకము తథాపి సతి ద్వైతే కథం అద్వైత జ్ఞానం ఇది ఆశంక్యం యూ ఈ ద్వైతక నాశ అద్వైత జ్ఞానక కారణ నహి సిద్ధాంతి చెప్పిన ప్రకారంగా ఎందువలన అయితే ఈశ్వర నాశనం అద్వైత జ్ఞానానికి కారణం కాదు అందువల్ల తథాపి సతి ద్వైతే కథం అద్వైత జ్ఞానం ద్వైత ప్రపంచం యొక్క విద్యమానం ఉండగా అద్వైత బోధ ఎట్లయితే చెప్పు జ్ఞానం ఎట్లా కలిగితే చెప్పు అని అంటాడు ఈ విధంగా శంఖ ప్రాప్తం అయినప్పుడు దానికి సమాధానం చెప్పనున్నాడు నలభై రెండో శ్లోకం అబాధకం సాధకం ద్వైతమర్మితం అపనేతు ఈశ్వర నిర్మితం ద్వైతం అబాధకం ఈశ్వర నిర్మితం ద్వైతము అద్వైత బోధకు బాధకం కాదు మిత్యత్వ నిశ్చయం చేసుకుంటే అద్వైత బోధ అయితది కదా బాధ ఎట్లయితే చెప్పు బాధకం కాదు ఉల్టా తిరుగు అది సాధకమైతుంది మనకు ఎట్లా సాధకమైతుంది గురువు శాస్త్రము మొదలైనటువంటి ఈశ్వరకృత ద్వైత అంతర్గతమే కదా గురు శాస్త్రాదులు మరి గురు శాస్త్రాలను ఆశ్రయిస్తేనే కదా మనకు బ్రహ్మజ్ఞానం కలిగేది మరి ఇప్పుడు ఈశ్వరకృత ద్వైతము మనకు సాధకమైందా లేదా బాధకం కాదు ఉల్టా సాధకమైంది అందువల్ల ద్వైతాన్ని నిషేధం చేయాలనేటువంటి ఆగ్రహం అక్కర్లేదు అంటాడు ఆగ్రహం చెయ్యకు అంటాడు ఒకవేళ చెయ్యాలి అని ఆగ్రహం చేస్తే అది సాధ్యమా చెప్పు అపే తుమంచ దాన్ని నిరాకరణ చేయడానికి నాశనం చేయడానికి అసాధ్యం కూడా ఉంది ఈ ఆకాశాది ప్రపంచాన్ని ఈశ్వరకృత ద్వైతాన్ని నాశనం చేయగలవా బాబా ఎవరు చేస్తారు చెప్పండి చేయడం సక్యం కూడా కాదు అందువల్ల ద్వైతాన్ని ఎందుకు ద్వేషిస్తున్నావు ద్వేషించకు అంటాడు అని సమాధానం చెప్పినాడు ఈశ్వర నిర్మితం ద్వైతం అబాధకం ఈశ్వర నిర్మితమైనటువంటి ద్వైతము అబాధకం ఉన్నది బాధకం కాదు మనకేమి ప్రతిబంధకం కాదు ఈశ్వరకు త్వైతం తన మృషాత్వ జ్ఞానేవ అద్వైత జ్ఞానోత్పత్తి ఉక్తత్వా ఈ ద్వైతంను మిథ్య అని నిశ్చయం అద్వైత బోధ అవుతుంది అని చెప్పాం కదా అందువల్ల దాన్ని బాధించడానికి ఏం ప్రయత్నం చేయకూడదు అంటే నాశనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు నిత్యత్వం నుంచి ఏం చేస్తే సరిపోతుంది సాధక ఉల్టా సాధకమవుతుంది మనకు ఎందుకు ఈ గురు శాస్త్రాది రూప జ్ఞాన సాధనత్వాత శాస్త్రం గాని ఇవన్నీ కూడా ఈశ్వరకృత ద్వైత అంతర్గతమే ఉన్నాయి ఆ గురుశాస్త్రాన్ని ఆశ్రయిస్తేనే గాని మనకు అద్వైత బోధ కలుగుతుంది అందువల్ల ఈశ్వరకృత ద్వైతం మనకు సాధకమైంది ఉల్టా బ్రహ్మజ్ఞానానికి బాధకం గాలేదు లేదు స్వామి ఆ ద్వైత ప్రపంచాన్ని నాశనం చేస్తేనే గానీ అద్వైత బోధ అయితేదని ఒకవేళ అభినివేశం చేసినట్లయితే అది కూడా సంభవించదు ఎందుకనంటే ఆకాశాది రూప ద్వైతం అస్మాభి అపనేతం అశక్యం చది హేతోహో ఆకాశాది ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఎవరి సాధ్యం కూడా కాదు ఏ ఇంద్రుని చేత కాదు ఏ చంద్రుని చేత కాదు ఎవరి చేత కూడా దాన్ని నాశనం చేయడానికి సాధ్యం కాదు ఈ హేతు వల్ల కూడా త్వైతం అస్తాం అందుకని ఆ ద్వైతం ఉంటే ఉండుగాకారణ ద్వేషతే ఇత్యర్థ ఏ కారణం వల్ల దాన్ని ద్వేషిస్తున్నావు ద్వైతాన్ని పూర్తిగా నాశనం చేస్తేనే అద్వైత బోధ అవుతుందని దాన్ని ఎందుకు ద్వేషిస్తున్నా చెప్పు తద్వైతం అస్తాం ఆ ద్వైత ప్రపంచం ఉంటే ఉండుగాక నాయన మనకేం ఆపత్తి లేదు ద్వేషం చెప్పు సరే తొంభై ఒకటవ టిప్పణం చూడండి ద్వేషే ఘట కుండల ఆది కనుక ఆకారం మృతిక అవు సువర్ణాది కనుకే జ్ఞానక బాధకం నహి ద్వైత ప్రపంచము మనకు అబాధకముంది అంటే ప్రతిబంధకం కాదు ఏ విధంగా అంటే మృతిక కార్యమైనటువంటి ఘటము సువర్ణం యొక్క కార్యమైనటువంటి కుండలాదులు ఈ నామరూపాలతో కూడినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అవి మృతికా జ్ఞానానికి గాని సువర్ణ జ్ఞానానికి గాని ప్రతిబంధకంలు ఉన్నాయా చెప్పండి ఘటం ఉంటే ఉండని ఏమవుతుంది ఘటన పలుగొడితేనే మృతికా జ్ఞానం అవుతుంది మనకు కుండలాలను కరిగిస్తేనే బంగారం జ్ఞానం అవుతుంది అంది మనకు అవి విద్యమానం ఉండగా కూడా మట్టిని గుర్తించవచ్చు సువర్ణాన్ని గుర్తించవచ్చు ఓహో ఈ కుండలాలు బంగారువే అంటే బంగారు జ్ఞానం అయిందా లేదా ఈ కుండ మట్టి కార్యమే మట్టి ఒక జ్ఞానం అయిందా లేదా అయింది కదా అదే విధంగా ఈ ద్వైత ప్రపంచాన్ని నాశనం చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అది విద్యమానమై ఉండగా కూడా ఈ నామరూపాల మిథ్య అధిష్టాన రూపం చేత సత్యము అని ఈ విధంగా తెలుసుకోవచ్చు కదా అద్వైత బోధ అవుతుంది కదా అని ఈ విధంగా అనువయముఖంగా చెప్పి మళ్ళీ ఇంకో రకంగా చెప్తున్నాడు జైసే దర్పణ గత ప్రతిబింబం ఆకాశగత నీలత మరుభూమి గత జల్ అవరు స్వప్న ప్రపంచం క్రమతే ముఖ ఆకాశ మరుభూమి కే అద్వైత జ్ఞానికే బాధకు నెహి హే దర్పణ గత ప్రతిబింబము మనకు పురుషుని యొక్క జ్ఞానం కలగడానికి ఏమైనా ప్రతిబంధకమా బాబా ప్రతిబింబం ఉంటే మనకు ముఖ జ్ఞానం కలగదా ప్రతిబింబం ద్వారానే ఉంటా మనకు ముఖ జ్ఞానం అవుతుంది అదేవిధంగా ఆకాశంలో నీలత ఉన్నది ఆ నీలత మనకు ఆకాశం యొక్క జ్ఞానం కలగకుండా ఏమైనా ప్రతిబంధకం ఉందా బాబా లేదు కదా అట్లే మృగజలము మరుభూమి జ్ఞానం కలగడానికి ఏమైనా ప్రతిబంధకం ఉందా లేదు స్వప్న ప్రపంచము పురుషుని యొక్క జ్ఞానం అంటే సాక్షి యొక్క జ్ఞానం కలగడానికి ఏమైనా ప్రతిబంధకం ఉందా లేదు అద్వైత జ్ఞానం కలగడానికి బాధకం కాదు మృగజలము మరుభూమిలో కనపడుతుంది ఒక యాంగిల్ లో చూస్తే కనపడుతుంది మరొక యాంగిల్ లో చూస్తే కనపడదు మరి అది లేదని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ పూర్వ యాంగిల్ లో చూసినట్లయితే మళ్ళీ కనపడుతుంది కనపడినంత మాత్రాన ఆ మరుభూమి జ్ఞానానికి ఏమైనా బాధకం ఉన్నదా బాబా లేదు కదా కేవలం మిథ్యాత్వ నిశ్చయం చేస్తే సరిపోతుంది అంతే కాని ఆ ప్రాతిభాషిక పదార్థాలు ఉన్నంత మాత్రాన చేత అధిష్టానానికి ఏమీ హాని లేదు కల్పిత వస్తువు అధిష్టానాన్ని ఏమీ హాని చేయజలదు అధ్యాసేనా గుణే దోషేన అనుమాత్రస్తు అధిష్టానానికి ఏమీ హాని చేయజాలదు దాని యొక్క గుణదోషాల చేత నహి మరీ చుదకం స్నేహిన పంకీకర్త శక్తే చూడు మరుభూమిలో కనపడేటువంటి మృగజలము ఆ మరు భూమిని తడపజాలుతుందా బాబా లేదు ఉంటే ఉండని మిత్రత్వం నిశ్చయం చేసుకుంటే సరిపోతుంది అదే విధంగా తైసే ఈశ్వర దైతి అద్వైత బ్రహ్మకే జ్ఞానక బాధకు అంటే విరోధి నహియా మిథ్యా అని అయితే అబాధకా ఈశ్వరత ద్వైతం ఏదైతే ఉందో అద్వైత బ్రహ్మ బోధ కలుగుటకు బాధకం కాదు విరోధం కాదు ప్రతిబంధకం కాదు మరే మనగా మిథ్యా ఉండం ద్వారా ఉల్టాది సాధకం ఉన్నది అబాధకం ఉన్నది ఇదాని దీవసృష్ట ద్వైతం ద్విభజతే ఈ విధంగా ద్వైతము రెండు ప్రకారాలుగా ఉంటుంది అని చెప్తూ వచ్చి ఈశ్వర ద్వైతము జీవద్వైతము అందులో జీవద్వైతమే బంధానికి కారణం అయితే ఆ జీవ ద్వైతం కూడా రెండు ప్రకారాలు ఉంటాయి ఏటేంటి జీవ ద్వైతం తు శాస్త అశాస్త్రీయద్విధ శాస్త్రీయం ఆ తత్వశావ బోధనాత్ జీవ ఈ జీవకృత ద్వైతం మానసిక ద్వైతం ఏదైతే ఉందో ఇది రెండు విధములుగా ఉంటుంది ఒకటి శాస్త్రీయ ద్వైతము రెండవది అశాస్త్రీయ ద్వైతము అందులో శాస్త్రీయ ద్వైతము మనకు ఉపాధేయం ఉంది గ్రాహ్యం ఉన్నది అశాస్త్రీయ ద్వైతము త్యాజ్యం ఉంది సరే స్వామిజీ శాస్త్రీయ ద్వైతము ఉపాధేయం ఉంది మనకు గ్రాహ్యముంది అంటున్నారు ఎంత దాన్ని గ్రహించాలి జీవితాంతమా అంతే కాదు అంటాడు ఆ తత్వస్య అవబోధనాత్ తత్వము అంటే బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానము కలిగేంత వరకు శాస్త్రీయ ద్వైతాన్ని స్వీకరించవచ్చు ఆ పైన త్యాగం చెయ్యాలి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి ఆ తత్వశ అన్నాడు కదా అందులో ఆ అనేది దీర్ఘ ఆ ఉన్నది ఈ ఆ అనేది పరపర అపసం నిర్ ద్వి ఆంగ్ అని ఆంగ్ ఉన్నది కదా ఆంగ్ అనేది ఒకటి ఆ ఆంగ్ లో జ్ఞా ఉన్నది ఆ జ్ఞా ఇత్ ఉన్నది అంటే నిషేధం ఉంటది కేవలం ఆ ఉంటది ఆ ఆ ఏదైతే ఉందో అది కొన్ని కొన్ని సందర్భాల్లో భిన్న భిన్న అర్థాలను ఇస్తుంది ఈషద అర్థే క్రియా యోగే మర్యాద ఉచయ ఆత్మ గీత లఘు సిద్ధాంత చదువుకున్నాం కదా ఈ ఆంగ్ అనేది ఈషద అంటే అల్పార్థంలో వాడబడుతుంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల క్రియా యోగే కలిసి ఉన్నప్పుడు ఆంగ్ వాడబడుతుంది కొన్ని చోట్ల మర్యాద విషయంలో వాడబడుతుంది కొన్ని చోట్ల అభివిధి ఎందు ఆంగ్ ప్రయోగించబడుతుంది అయితే ఈ అల్పార్థం నందు గాని క్రియాయోగం నందు గాని మర్యాదయందు గాని అభివిధి ఎందు గాని ఆ అనేది జ్ఞిత్ అంటే ఆంగ్ అనేది వాడబడుతుంది ఇక వాక్యం నందు కేవల అగిత్ అంటే జ్ఞిత్ కాని కేవల ఆ ప్రయోగించబడుతుంది అని వ్యాకరణ నియమం ఇక్కడ మరి ఏం అర్థం చేయాలి మనం ఆ తత్వశావ బోధనాత్ అన్నాడు కేవలం ఆను అర్థం చేయాలా కేవలం ఆంగ్ను అర్థం చేయాలా అంటే ఇక్కడ జ్ఞితం అంటే జ్ఞిత్ జ్ఞాకారం ఎత్తుగా కలిగినటువంటి ఆంగును మనం ఇక్కడ అర్థం చేయాలి ఇది మరి ఏ అర్థంలో వాడాలి నాలుగు విధాలు చెప్పాడు ఈషద అర్థం క్రియాయోగం మర్యాద అభివిధి రెండు నాలుగు అర్థాలు చెప్పినాడు ఆంగుకు ఏ అర్థం చేయాలి ఇక్కడ అంటే అభివిధి అర్థం చేయాలి మర్యాద మర్యాద అయితే ఏమవుతుంది అని అంటే ఏదైతే అవధి చెప్తామో ఆ అవధిని గ్రహించకుండా దానికి వ్యతిరేక్తంగా ఉన్నది గ్రహిస్తాం ఏ విధంగా ఆంగుదేహే అశ అని చెప్పినాం ఈ రాజు యొక్క రాజ్యము ఎంతవరకు ఉన్నదంటే సముద్ర పర్యంతం ఉన్నది అని అన్నాడు అనుకోండి ఆయన ఇతని రాజ్యము సముద్ర పర్యంతం ఉన్నదన్నప్పుడు సముద్రము కూడా ఇతని రాజ్యంలో వస్తుందా బాబా సముద్రం ఇతని రాజ్యంలో గణన కాదు సముద్ర పర్యంతము అన్నప్పుడు సముద్రాన్ని విడిచి ఇవితలి భూభాగం రాజ్యంలో గణన అవుతుంది కానీ సముద్రాన్ని గ్రహణ అది మర్యాద అవుతుంది కానీ అనేది ఏదైతే మర్యాద రూపంలో చెప్తామో దాన్ని కూడా ఇందులోనే గ్రహించాలి ఏ విధంగా ఆ ఇంద్రాద్ హరి భక్తి అన్నాం అనుకో ఆ హరి హరిభక్తి అంటే ఇంద్రుని వరకు కూడా హరిభక్తి చెయ్యాలి అంటే ఇంద్రుని యొక్క భక్తి కూడా హరిభక్తిలోనే గణనవుతది ఆ ఇంద్రుని యొక్క భక్తి కూడా హరిభక్తిలోనే తీసుకొని ఆ ఇంద్రాద్ అని చెప్పినాడు ఇంద్రుని భక్తిని వేరు చేసి హరిభక్తి వేరే చెప్పలే ఇంద్రుని యొక్క భక్తి కూడా హరిభక్తిలోనే గణనవుతు అని ఆ ఇంద్రా అని అంటూ ఆంగు ఇక్కడ ఈ ప్రకారంగా ఆ తత్వశ అవబోధనాత్ అన్నప్పుడు తత్వబోధను కూడా గ్రహించి తత్వజ్ఞానం కలిగిన పిమ్మట ఈ శాస్త్రీయ ద్వైతాన్ని వదులుకోవాలి అంతవరకు వదిలేదు లేదు అని శ్లోకార్థం కింద ద్విధమే సదా హేయమేవా అని ఈ విధంగా శంక అయితే ఇప్పుడు జీవకృత ద్వైతం రెండు విధాలుగా చెప్పారు కదా శాస్త్రీయ ద్వైతం అశాస్త్రీయ ద్వైతం అని మరి రెండు కూడా త్యాజ్యమేనా రెండు కూడా గ్రాహ్యమేనా అంటే న ఇత్యాహ అనంటూ చెప్పినాడు ఉపాధీత శాస్త్రీయం శాస్త్రీయ ద్వైతము ఉపాధేయం ఉన్నది మనకు అశాస్త్రీయము త్యాజ్యం ఉన్నది ఆ ద్వైతం కూడా ఎంతవరకు అనంటే ఆ తత్వస్య అవబోధనంటే తత్వస్య అవబోధన పర్యంతం ఇత్యర్థ తత్వజ్ఞానం కలిగేంత వరకు శాస్త్రీయ ద్వైతాన్ని స్వీకరించాలి అని చెప్పినాడు తత్వం అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం అది కలిగేంత వరకు శాస్త్రీయ ద్వైతాన్ని ్రహించవచ్చు ఆ తర్వాత ఉపేక్ష చేయవచ్చు అని మనకు శృతియే శాసిస్తుంది తత్వజ్ఞానం కలిగిన తర్వాత ఇంకా శాస్త్రం అనేది అవసరం లేదు అంటాడు సరే స్వామిజీ కిం తత్ శాస్త్రీయం దైతం ఇది ఆశంక్య ఆహా ఆ శాస్త్రీయ దైతం ఏమిటి అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు నలభై శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్ బుద్ధే తత్వే తచ్చేయం ఇతిశ్రుత్యనుశాసనం శాస్త్రీయమైనటువంటి మానస జగత్తు మానసిక ద్వైతము ఏదైతే ఉందో అది ఏది అనంటే ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం బ్రహ్మాత్మల యొక్క విచార రూపమైనటువంటి శాస్త్రీయ మానస ద్వైతం శాస్త్రం బ్రహ్మ విచారాఖ్యం అధ్యాయా చతుర్విధా సమన్వయా విరోధౌ ద్వౌ ఫలం తథ అనంటూ వైయాసిక న్యాయమాల అనేటువంటి గ్రంథాన్ని శ్రీ విద్యారణ్య గురుదేవులే రాశారు బ్రహ్మసూత్రం పైన అధికరణ పద్ధతిలో ఒక్కొక్క అధికరణం నందు ఏ విషయం చర్చించబడింది అని మొత్తం నూట తొంభై ఆ అధికరణంలో చర్చించబడినటువంటి విషయాన్ని సంక్షేపంగా శ్లోకబద్ధంగా చెప్పినాడు విద్యారణ్య గురుదేవులు దానికి అధికరణ రత్నమాల అని కూడా అంటారు లేదా వైయాసిక న్యాయమాల అని కూడా అంటారు ఆ గ్రంథంలో బ్రహ్మసూత్రం అనేటువంటి శాస్త్రానికి విచారణీయ విషయం ఏమిటి అంటే శాస్త్రం బ్రహ్మ విచారాఖ్యం అన్నాడు బ్రహ్మ విచార రూప శాస్త్రం అన్నాడు శాస్త్రం అంటేనే బ్రహ్మ విచార రూపం అని తెలుసుకోవాలి అదే చెప్పినాడు ఇక్కడ ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మాన ఆత్మ బ్రహ్మల యొక్క చేయాలి అంతే తొంపదం యొక్క అర్థం ఏమిటి తత్పదం యొక్క అర్థం ఏమిటి ఇదే విచారణ చేసేది శాస్త్రం ఉందో అది శాస్త్రియ ద్వైతం అనబడుతుంది శాస్త్రీయ మానస జగత్ అనబడుతుంది మరి అది కూడా ఎంతవరకు అభ్యాసం చేయాలి ఎంతవరకు ఆశ్రయించాలి శాస్త్రీయ ద్వైతాన్ని అనంటే తత్వే బుద్ధే తత్వ అన్నాడు తత్వం తత్వం అంటే ఆత్మ చేత బ్రహ్మమును తెలుసుకోవడమే తత్వం అనబడుతుంది ఆ బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానము కలిగేంత వరకే శాస్త్రీయ ద్వైతాన్ని ఆశ్రయించాలి బుద్ధే తత్వే ఎప్పుడైతే తత్వాన్ని తెలుసుకుంటాము అప్పుడు హేయం ఈ శాస్త్రీయ ద్వైతం కూడా హేయం ఉన్నది త్యాజ్యం ఉన్నది ఎవరు చెప్తున్నారు స్వామిజీ శాస్త్రమే చెప్తుంది శృతి మాత్రమే చెప్తుంది ఇది శృతి అనుశాసనం శృతి యొక్క శాసనం ఉన్నది శృతి యొక్క విధానం ఉన్నది జ్ఞానం కలిగిన తర్వాత శాస్త్రీయ ద్వైతాన్ని కూడా వదిలిపెట్టాలి ఎక్కడెక్కడ చెప్పింది ఆ శృతులు ఏమేమి ఉన్నాయో తర్వాత శ్లోకాల్లో చెప్తాడు సరే ఇప్పుడు ఈ నలభై శ్లోకానికి టీకా చూడండి అరవై అంకం ప్రత్యగురూపస్య రూప బ్రహ్మణ విచారాఖ్యం ప్రత్యేక రూపమైనటువంటి బ్రహ్మము ఏదైతే ఉందో అదే విచారణీయ విషయం శాస్త్రానికి ఆ బ్రహ్మం యొక్క విచారం చేయడం అనేదే శాస్త్రీయ ద్వైతం అనబడుతుంది బ్రహ్మ విచారం అంటున్నావు విచారం అంటే ఏమిటి మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా ఏమని శ్రవణము మననము నిధిధ్యాసనమే విచారం అనబడుతుంది అందుకని శ్రవణాదికం విచారం ఏదైతే ఉన్నదో తత్ శాస్త్రీయ మానసం జగత్ ఇత్యర్థ అది శాస్త్రీయమైనటువంటి మానస జగత్ అనబడుతుంది అంటే బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ రూప విచారణ ఏదైతే ఉందో శ్రవణం మననం నిధి అదే శాస్త్రీయమైనటువంటి ద్వైతం అనబడుతుంది నన్ను ఆత్మతత్వ అవబోధనాద్ ఇచ్చి ఉక్తం అనుపన్నం అయితే ఇంతకు ముందుకు నలభై శ్లోకంలో ఏం చెప్పాడు గ్రంథకర్త ఈ శాస్త్రీయమైనటువంటి ద్వైతాన్ని ఎంతవరకు ఆశ్రయించాలంటే ఆ తత్వస్య అవబోధనాత్ అన్నాడు ఆ వాక్యం ఏదైతే ఉందో అది అనుపన్నమవుతుంది అని శంకాకారుడు అంటున్నాడు ఎందుకనంటే శాస్త్రం అన్యత్ర ఏం చెప్పింది ఆ సుక్తేరామృతే కాలం నయేధవేద అంత చింతయా చెప్పింది శాస్త్రము నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు మరియు ఆమృతే కాలం మరణించేంత వరకు వేదాంత చింతయ కాలం నయేత్ వేదాంత చింతన చేత కాలాని గడపాలి అని చెప్పింది మరణ పర్యంతం శాస్త్రాన్ని అభ్యాసం చేసుకుంటూ కాలాని గడపాలి అని చెప్పింది మీరేమో తత్వజ్ఞానం కలిగేంత వరకే అని ఒక మర్యాద చెప్తున్నారు మీరు అన్యత్ర శాస్త్రం ఏం చెప్తుంది మరణించేంత వరకు కూడా వేదాంత చింతన చేస్తూ ఉండాలి అని చెప్పింది కాబట్టి మీరు తత్వజ్ఞానం ఉదయ పర్యంతమే అధ్యయనం చేయాలి శాస్త్రాన్ని ఆశ్రయించాలని చెప్తున్నారే అది అనుపన్నం అవుతుంది అసంభవం అవుతుంది అని పూర్వపక్షి శంక సమాధానం చెప్పినాడు తత్వే బుద్ధే తత్వ హేయం ఇది శృత్యనుశాసనం అంటూ పరమాత్మకత్వ జ్ఞానం కలిగిన తర్వాత శాస్త్రాన్ని వదిలిపెట్టమని శృతి మాతనే చెప్తుంది శృతి యొక్క అనుశాసనం ఉన్నది అని సమాధానం చెప్పినాడు తత్వే అంటే బ్రహ్మాత్మ యొక్క లక్షణే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం అనేది అది బుద్ధే అంటే సాక్షాత్కృతే సతి ఇత్య ఎప్పుడైతే బ్రహ్మాత్మల యొక్క ఏకత్వ జ్ఞానం కలుగుతుందో అప్పుడు శాస్త్రీయ ద్వైతాన్ని కూడా వదిలిపెట్టవచ్చు అన్నాడు తరిహి సుప్తే ఇది వాక్యసాగతి ఇది చే అయితే స్వామీజీ బ్రహ్మతత్వ విజ్ఞానం కలిగేంత వరకే శాస్త్రీయ ద్వైతాన్ని ఆశ్రయించాలి ఆ తర్వాత వదులుకోవాలని మీరు అంటారు మరి ఇప్పుడు నేను ప్రమాణం యొక్క సంగతి ఏమిటి చెప్పండి ఆసక్తే అమృతే కాలం నయ్య వేదాంత చింత మరణ పర్యంతం కూడా వేదాంత చింతన చేయాలని శాస్త్రం యొక్క గతి ఏమిటి చెప్పండి కేవలం తత్వజ్ఞానం కలిగేంత వరకే అని అంటే ఎప్పుడో మధ్యకాలంలో కలగవచ్చు తత్వజ్ఞానం ఆ అంతటితో ఇక శాస్త్రీయ ద్వైతాన్ని వదిలిపెట్టేదా కానీ అన్యత్ర ఏం చెప్పింది మరణకాల పర్యంతం కూడా వేదాంత చింతన చేస్తూ కాలం గడపాలని చెప్పింది మరి ఆ శాస్త్రం యొక్క గచి చెప్పు అని విధంగా అంటే గద్యా నా అవసరం కంచిత్ కామాదీనం ఇది పూర్వార్ధే కామాద్య అవసర ప్రధాన నిషిద్ధత్వాత్ తరవ వదాహ అత నా కాపీ అనుపత్తి ఇది భావ శ్లోకం యొక్క అర్ధ భాగంలో చెప్తున్నది దా నావసరం కించిత్ కామాదీనం మనగపి అంటే మరణకాల పర్యంతము కూడా కామ క్రోధాది ఏదైతే ఆసురి సంపత్తి దానికి అవసరం ఇయ్యకూడదు నిద్రలేచింది మొదలు పడుకునేంత వరకు మరి మరణించేంత వరకు కూడా ఈ కామ క్రోధాదులకు అవసరం ఇయ్యకూడదు వాటికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పినది అందువల్ల ఇక్కడ మరణించేంత వరకు వేదాంత చింతన చేత కాలం గడపాలి అనేటువంటి ఆ యొక్క తాత్పర్యం ఏంటంటే మరణించేంత వరకు కామ అవకాశం ఇయ్యకూడదు కానీ జ్ఞానం కలిగేంత వరకు మాత్రమే శాస్త్రీయ ద్వైతాన్ని ఆశ్రయించాలి ఆ తర్వాత వదిలిపెట్టాలి నీ ఇచ్చా వినోదంగా విలక్షణానందం కోసము అధ్యయనం చేస్తే చేయొచ్చు కానీ అజ్ఞాన నివృత్తి కోసం మనం మాత్రం చేయాల్సిన అవసరం లేదు వదిలిపెట్టాలి అని చెప్పింది అందుకని మరణకాల పర్యంతం వేదాంత చింతన చేయాలనేటువంటి దాని తాత్పర్యం ఏంటంటే మరణకాల పర్యంతం కామాదులకు అవసరం ఇయ్యకూడదు ఈ అభిప్రాయం చేత చెప్పింది అంతేగాని మరణకాల పర్యంతం వేదాంత చింతన చేసుకుంటూ ఉండు అని చెప్పే తాత్పర్యం లేదు ఎంతవరకు వేదాంత చింతన చెయ్యాలి అనంటే జ్ఞానం కలిగేంతవరకే అని అవధి చెప్పింది శాస్త్రం ఏ శాస్త్రము ఏ ఉపనిషత్తులు చెప్పినాయి అనంటే అనేక ఉపనిషత్తులు ప్రమాణంగా ఇస్తాము ఆ విషయమంతా క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం హరి ఓం తో సహనా సహనో భునక్తు సహ వీర్యం కరవా వహై తేజస్వినధితమస్సు మా విద్విషావహై ఓ